ప్రభావం చేత ఆత్మజ్ఞానాన్ని పొందాడో అప్పుడు ఇంకా పుణ్యపాపములకు అతీతంగా వెళ్ళిపోతాడు సో పుణ్యపాపములకు అతీతముగా వెళ్ళుట అనే పదం ఉంది కనుక దాన్ని హేతువుగా చేసుకుని ఈ మొత్తం నాలుగు శ్లోకాల్లో ఉండే బుద్ధి శబ్దానికి ఆత్మజ్ఞానము అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది రియాలిటీ అని అర్థం చెప్పటానికి మనం వెనుకాడమెక్కరలేదు అని కంక్లూడ్ చేస్తారు అయితే మరి ఇంతకు ముందు కర్మయోగ బుద్ధి అని చెప్పారు అదంతా నల్ అండ్ వైడ్ అంటే కాదు కాబట్టి ఈ నాలుగు శ్లోకాల్లో బుద్ధి శబ్దాన్ని సాధన బుద్ధిగా మీరు తీసుకోవచ్చు సాధకుని యొక్క స్థాయిలో సాధ్యం ఆ అల్టిమేట్ గోల్ని పొందిన వారి స్థాయిలో సాధ్య బుద్ధిగా అంటే ఆత్మజ్ఞానంగా తీసుకోవచ్చు రెండు రకాలుగాను తీసుకోవచ్చు ఎందుకంటే ఈ పైనుంచి ప్రకరణం అలాగే ఉంటుంది స్థితప్రజ్ఞ లక్షణాల్లో కూడా స్థితప్రజ్ఞుడనగా ఎవరు సో ఎవడైతే సాధన మార్గంలో ముందుకి దూసుకుపోతున్నాడో వాడు స్థితప్రజ్ఞుడు ఆ తర్వాత వాడు చేరేటువంటి స్థితి ఏమిటి అది స్థితప్రజ్ఞుడే కాబట్టి ఇదికి అప్లై అవుతుంది దానికి అప్లై అవుతుంది అది తరువాత శ్లోకం బుద్ధితరిష్యతి దాసి నిర్వేదో్రుత్యవత యోగానుష్జనితసత్వశుద్ధి బుద్ధి కదా ప్రాప్య తేండ మేము కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ ఉంటాము యోగ అనుష్ఠానం అనుష్ఠిస్తే ఏమిటవుతుంది జనిత సత్వశుద్ధి అంతఃకరణ శుద్ధి కలుగుతుంది అప్పుడేమవుతుంది జా ఆ అంతఃకరణ శుద్ధి నుంచి బుద్ధి కుడుతుంది బుద్ధి అంటే ఆత్మజ్ఞానం కాబట్టి కర్మయోగానుష్ఠానము అంతఃకరణ శుద్ధి ఆత్మజ్ఞానం అంటే దీన్ని బట్టి ఏం తెలిసిందంటే శుద్ధము కాని అంతఃకరణమే సంసారము శుద్ధమైన అంతఃకరణమే బ్రహ్మ ఆత్మజ్ఞానము మోక్షము అంతే దట్ ఈజ్ ఇట్ కాబట్టి మీరు బ్రిడ్జ్ మీద ఉన్నారనుకోండి రెండు దేశాల మధ్యన బ్రిడ్జ్ మీద ఉన్నారనుకోండి రెయిన్బో బ్రిడ్జ్ అని ఉందో బ్రిడ్జ్ ఒకటి ఆ బ్రిడ్జికి లెఫ్ట్ వస్తే యుఎస్ఏకి వస్తారు రైట్ వెళ్తే కెనడాకి వెళ్తారు ఆ రకంగా మీరు అంతఃకరణల్లో నిలిచి ఉన్నారు జీవుడంటే అంతఃకరణలో ఉండి పడే జీవుడు ఇండివిజ్యువల్ ఈ అంతఃకరణం నుంచి మీరు కామనలు అనేటువంటి మాలిన్యంలో పడ్డారంటే సంసారంలోకి వచ్చేస్తారు ఆ మాలిన్యాన్ని పక్కన పెట్టి అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుని ప్రసన్నంగా పెట్టుకుంటే ఆ అంతరణం పేరే ఆత్మ ఆత్మ అనగానేమి పవిత్రమైన మనస్సునకే ఆత్మ అని పేరు సంసారం అనగానేమి కలుషితమైన మనస్సునకే సంసారము అని పేరు సంసారమును విడిచిపెట్టుట ఎట్లు చిత్త త్యాగ ఏవో సంసార త్యాగ మనస్సులోని కాలుష్యములను విడిచిపెట్టుటే సంసారమును విడిచిపెట్టుత సంసారాన్ని విడిచిపెట్టడం అంటే భార్యా పిల్లల్ని విడిచిపెట్టడం కాదు వాళ్ళు కాదు సంసారం అలా అంటారు మా సంసారం ఉండి ఇదంతా అంటూ ఉంటాం అలా చూపిస్తారు ఉద్యోగం మాటవనసన్నదే కానీ చిత్త త్యాగ ఏవో సంసార త్యాగ అది ప్రణాళిక కాబట్టి బాగుంది మీరు చెప్పిన ప్రణాళిక బాగుంది ప్రస్తుతానికి మా మనస్సులో కాలుష్యాలు ఉన్నాయి మమ్మల్ని ఏం చేయమంటారు యోగానుష్ఠాన కర్మయోగానుష్ఠానం చేయండి ఇంతవరకు చెప్పిందే కదా అప్పుడేమవుతుంది అంతఃకరణ శుద్ధి అప్పుడేమవుతుంది ఆత్మజ్ఞానము బుద్ధి అది ఎప్పుడొస్తుంది అని అడిగాను అడిగితే శ్లోకానికి కదా ప్రాప్యతే శిక్ష్యతే ఎప్పుడొస్తుంది అంటే ఎప్పుడైతే యదాకే యదా అంటే ఎప్పుడైతే చూసుకో నువ్వు ఇది సిగ్నల్ ఇది ఎప్పుడైతే నీకు వర్తిస్తుందో అప్పుడు నీకు మోక్షం వచ్చేస్తుంది ఎలాగది బుద్ధి మోహకలీలం వ్యతి తరిష్యతి యడా ఎప్పుడైతే బుద్ధి మీ బుద్ధి మోహకలీలం వ్యతి తరిష్యతి నాకోసారి చిన్నప్పుడు జ్వరం వచ్చింది అప్పట్లో జ్వరం వస్తే లంకణాలు పెట్టేసి వారు అంటే తిండి తిప్పలేట పడబెట్టివారు సో ఎందుకంటే అప్పటికి టైఫాయిడ్కి అప్పటికి సరైన మందులు అవి ఉండేవి కావు తిండి తింటే మీరు చచ్చిపోతాడు తైఫాయిడ్లో భోజనం చేస్తే మందు లేకుండానే చచ్చిపోతాడని అలాగే లంకడం పెట్టేసివారు నేను మా అమ్మగారు ఒక రోజున డిమాండ్ నాకు భోజనం థర్డ్ డే తిండి తిప్పలేవు థర్డ్ డే అది ఫోర్త్ డే సో సెవెన్ డేస్ వితౌట్ ఫుడ్ నాకు గుర్తు సో థర్డ్ డేనో ఫోర్త్ డేనో డిమాండ్ చేశాను ఎప్పుడు నాకు భోజనం పెడతావు అని అంటే మా అమ్మగారు అన్నారు నార్మల్ అప్పటిక మాట తెలుసు ధర్మోమీటర్ నార్మల్ ఆ మాత్రం తెలుసు నార్మల్ రాగానే భోజనం పెట్టేస్తాను కథ అంటే యథా ఎప్పుడైతే నార్మల్ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వే చెప్పరా నన్ను అడుగుతావు నువ్వు నువ్వే చెప్పు నీకు నాలుక చేదు లేదు అని నువ్వు చెప్పు నార్మల్ వచ్చేసినట్టే భోజనం పెట్టేస్తాను అనివారు అనగానే అప్పుడు నాలుగు చేదు ఉందో లేదో ఆలోకి తెలుస్తుందా నాలుగు తెలుస్తుందా కదా అప్పుడు ఒకసారి లెక్కలు మూసుకుని నాని చూసుకుంటే చేదుగా ఉండేది ఇంకేం చేస్తాం నేను పెట్టకుండా ఎలా అంట మనకే తెలుస్తుంది కదండి ఉంటే ఆబోతో పెట్టమని అన్నా తినలే సరే కానీలే అని వెళ్ళి మళ్ళీ మంచమే పడుకుంటే వారు వెళ్ళిమొహం నీకు నేను ఏదైనా ఆహారం నీకేదో హార్లిక్స్తో ఏదో ఇస్తాలేను చింత చేయకో పాపం ఏదో ఇంకో ఆహారం ఇచ్చే అంతే అదేవిధంగా నీ బుద్ధి నువ్వు చూసుకో నీ మనస్సులో నువ్వు చూసుకో మోహకలీలం కలీలం అంటే బురద ఆ పదానికి అర్థం అవుతుంది కలీలం అంటే బురద కుళ్ళు కలీలం అంటే కుళ్ళు బురద ఈ సూర్యవేది కణాల్లో ఉంటుంది చూడండి దాన్నే కలీలం అంటారు కలుషం అంటే చాలా తక్కువ ఇంప్యూరిటీ ఇది ఇది ఆపోజిట్ కలీలం అంటే బురద అంతే సో కలి కలీలం కలీ కలహ కలీలం అన్నీ ఒకటే దెబ్బలాట కలహము ఇప్పుడు ఇప్పుడు పోచెంపల్లి ప్రాజెక్ట్ ఉందనుకోండి వీడు కట్టేడో మానే తెలియదు కానీ మొత్తం అందరూ కూడా ప్రతి వాడ ఆ రింగులోకి దిగేసి ఒకళ్ళు ఒకళ్ళు కొళ్ళగోడి చేసుకుంటున్నారు దే ఆర్ ఫైటింగ్ విత్ ఈచర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ తెలుగుదేశం వెళ్ళి టీడీపీని తిట్టేస్తుంది ఇంకో పార్టీని తిట్టేస్తుంది వాళ్ళు వచ్చి బీజేపీని తిట్టేస్తారు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ని తిట్టేస్తారు వీళ్ళందరూ కలిసి అక్కడ ఉండే జనాలను తిట్టేస్తారు అక్కడ ఉండే జనాలు వీళ్ళని తిట్టారు అందరూ కొట్టేసుకుంటున్నారు ఎప్పుడు కడతారో ఎవరో భగవంతుడికి తెలియాలి దాని పేరు కలహ అదే కలి ఆ కలి ఎందుకు వచ్చిందని మనం వాళ్ళనుకుంటారు కళ అంటే చుట్టుపక్కల ఉందనుకుంటారు కలియుగం కదా మరి కాబట్టి చుట్టుపక్కల యుగం అంటే కాలం కాలాన్ని నిర్మాణం చేసేది ఎవరు సూర్యుడు సూర్య చంద్రుడు కాబట్టి కల అంటే సూర్య చంద్రుడి అంటిపెట్టుకు ఉంటుందనో ఏదోపించి అయ్యా కల అంటే మనస్సులో ఉండే కుళ్ళు పేరే కలి అదే కలీలం మోహకలీలం ఆ వ్యామోహము అంటే డెల్యూషన్ ఆ జ్ఞానము వ్యామోహము అంటే ఏది అసత్యమో దాన్ని సత్యం అనుకోవడం ఏది తప్పో దాన్ని రైట్ అనుకోవడం దాన్ని కలీలము మోహము ఈ మోహము బురద నీ బుద్ధి నీ మనస్సు ఎప్పుడైతే ఆ బురద నుంచి బయటపడుతుందో వ్యతిరిష్యతి దాని నుంచి బయటపడుతుందో అప్పుడు ఏమిటవుతుందో తెలుసు అప్పుడు నీకే సిగ్నల్ వచ్చేస్తుంది తదా నిర్వేదం గంథాసి అప్పుడు నీకు వైరాగ్యం వస్తుంది గంసి అంటే భవితాసి లుట్ లుట్ మధ్య రోజున ఇవాళ మీరు చేశారు భవితాసి గంధాసి కాదు భవితాసి లుట్ సో గంథాసి గంఠా గంధారో గంధారహ గంథాసి గంధాస్థాస్థాస్ గంధాస్మ ంతంతాసి అంటే భవిష్యత్తు సో నీవు పొందగలవు ఏమిటి నిర్వేదం వైరాగ్యం ఎప్పుడైతే నీకు కలిగిందో ఓహో వి ఆర్ ఇన్ ది రైట్ డైరెక్షన్ అని తెలుస్తున్నారు దేని మీద వైరాగ్యం శ్రోతవ్యస్య శ్రుతస్య ఇంతవరకు ఏ ఏ భోగాల గురించి మీరు విని ఉన్నారో శ్రుతస్య దాని అంత మీద వైరాగ్యం వచ్చేస్తుంది శ్రోతవ్యశ ఇంకా వినలేదు భవిష్యత్తులో వినబోతారు వినదగ్గది ఇంకా ఉంది దాని అంత మీద మీకు వైరాగ్యం వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వింటారు ఈ శ్రోతవ్యము శృతము అనే పదాలకు అర్థం ఏమిటి ఎక్కడి నుంచి విన్నాం అంటే చూడండి మ రాగద్వేషాలు హృదయంలో నిర్మాణం అవుతాయి అదే కలీలం మోహకలీలం అంటే రాగద్వేషముల రూపంగానే ఉంటుంది ఈ రాగద్వేషాలు ఎలా వస్తాయి అంటే దీనికి రెండు అర్థాలు చెప్పారు శృతము శ్రవణము శృతి అంటే చెవి రాగద్వేషాలు చెవిలో చెవి ద్వారా వస్తాయన్నారు దీనికి కర్ణమలము కర్ణమలము అంటే చెవిలో ఒక రకమైన మాలిన్యం ఏర్పడుతుంది సో ఈ మాలిన్యము నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టారో కథ ఒకటి సో మధుకైటభులోని కర్ణమలోద్భూతం విష్ణుఃలోద్భుతం శ్రీ మహావిష్ణువు యొక్క కర్ణ మలం నుంచి పుట్టారట దేహం ఉంటే మరి అలాగే ఉంటుంది శ్రీ మహావిష్ణువు అనే ఒక దేహం ఆయనకు ఒక నిజంగా దేహమే ఉంటే ఆయన కూడా ఈ జానసనం జానసనం ఏవో ఉన్నాయో చూడండి చెవి బొలిగి తీసుకునేవి అవో ప్యాకెట్ కొనుక్కుని పెట్టుకోవాలి ఎందుకంటే కర్ణమలా ఉంటుంది దేహం ఉంటే కర్ణమలా ఉంటుంది దేవత అయ్యేది మనిషి అయ్యేది కాబట్టి విష్ణో కర్ణ మలోద్భూత పురాణం విష్ణువు యొక్క కర్ణ నుంచి పుట్టారు కర్ణమలము అంటే సింబాలిక్ కర్ణమలం అంటే ఇలా వింటూ ఉంటారు వినేప్పుడు మీరు ఎగరవాళ్ళ గురించి మీరు వింటూ ఉంటారు ఎవరో వచ్చి చెప్తారు వింటూ ఉంటారు అక్కడి నుంచి పుడతాయి రాగ ద్వేషాలన్నీ కూడా వినికిడి నుంచి వస్తాయి టీవీలో వింటారు టీవీలో వాడు ఏమంటాడంటే ఇదిగో పలానా నగ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎంత జ్యువెలరీ మీద పడ్డారు జనం ఇది ఒకటి వెరీ విడ్డో రాయల్ ఈ రకం జ్యువెలరీ దిస్ ఈజ్ వండర్ఫుల్ మీకు మీకోసమే పెట్టాను ఇక్కడ మీరు డబ్బులు ఇప్పుడు ఇవ్వక్కర్లేదు తర్వాత ఇవ్వచ్చు ఇదంతా చవక అయిపోయింది అసలు డౌన్లో సగానికి ఇచ్చేస్తున్నాం యాభై 50%. ఫిఫ్టీ పర్సెంట్ ఆషాఢ మాసం వచ్చింది కాబట్టి ఇంకా మనకి లాభాలు ఎందుకో ఆషాఢ మాసంలో లాభం ఏమిటి అసలు ఆషాఢ మాసం అంటే మేము కేవలము దాన ధర్మాలు చేయడం కోసమే నిశ్చయించుకున్నాము ఇదిగో ఈ చీరలన్నీ మీకు దానం చేసేయడం కోసమే పెట్టుకున్నాం ఈ నగలన్నీ మీకు దానం చేసేయడం కోసమే పెట్టుకున్నాం ఆషాఢల్లో మేము దానం చేయాలని నిర్ణయం చేసుకున్నాం అని అడ్వర్టైజ్మెంట్ సో ఇది విని వెంటనే ఎ స్టరింగ్ స్టార్ట్స్ కథలికి హృదయంలో స్టరింగ్ స్టార్ట్స్ చిన్న కథలికి ఆరంభం అవుతుంది అలాగే ఇంకొకటి ఇలాంటిదే మరొకటి కారు గురించో మరో దాని గురించో అడ్వర్టైజ్మెంట్ దట్ ఈజ్ కర్ణమలం అది శ్రుతస్య ఇంకొక శ్రుతస్య ఇంకోటి ఉంది శాస్త్రీయమైన కర్ణమలం ఈ కర్మ చేస్తే నీకు స్వర్గం వస్తుంది అని వింటూ ఉంటాడు శాస్త్రాన్ని ఏం మొహమాట పడరు స్వామి రంగనాథానంద్ అన్నారు భగవద్గీత వే వేదము యొక్క సారమే కానీ వేదంలో ఉండే కామ్యకర్మలని త్రోసిపుచ్చటానికి సందేహించదు అంటే మనము మన రిలిజియన్లో ఉండే ఇష్యూస్ని కూడా నిరాకరించడానికి వెనుకారము ఎందుకంటే మన రిలిజియన్ అంటే తప్పైనా ఉప్పైనా అలాగే పట్టి పెట్టుకోవాలనేటువంటి ధోరణి ఉంటుంది సాధారణంగా కానీ హిందూ ధర్మంలో ఉండే విశేషం ఏమిటంటే రంగనాథానందని చెప్పారు ఈ మాట వెరీ గుడ్ పాయింట్ మన వెనుజీలో ఉండే దోషాలను కూడా మనం తోసిపుచ్చడానికి వెనుకాడము ఉపనిషత్తుల్లో నీకు ఆ లక్షణం కనపడుతుంది కాబట్టి శృతస్యచ ఉపని ఎక్కడైనా కర్మకాండలో ఈ కర్మ చేస్తే నీకు ఫలమో అంటూ ఉంటుంది అదంతా వినబడుతూ ఉంటుంది వీటికి అది అది కూడా కర్ణమలమే దాన్నించి కూడా నీకు వైరాగ్యం వచ్చేస్తుంది అలాంటి వైరాగ్యం నీకు ఎప్పుడొచ్చిందో టేక్ నాట్ యుర్ రెడీ ఫర్ దట్ జ్ఞానం అని పాశం చూద్దాము యస్ కాళే అంటే ఏ కాలమునందైతే తే తల అంటే నీ యొక్క మోహకలిలం మోహాత్మకం అవివేక రూపం కాలుష్యం మోహం మోహరూపంగా ఉంటుంది మోహము అంటే మీరు అర్థం చేసుకోవాలి చాలాసార్లు వస్తూ ఉంటుంది ముహు వైచిత్యే ఒకటి ఉంటే మరొకటి అని మోహము దాన్ని మోహము ఉదాహరణకి ఫలానా పదార్థ ఫలానా వస్తువులో సుఖము గలదు అని వీడు ఐస్ క్రీము తింటే సుఖం కలుగుతుంది అని అనుకుంటాడు దాన్ని మోహము అని అంటాడు ఎందుకంటే ఐస్ క్రీమ్లో సుఖం లేదు దుఃఖం ఉంది ఐస్ క్రీమ్ తీసేయండి పోనీ ఐస్ క్రీమ్ మొదలు మరో పెట్టండి అక్కడ ఆల్కహాల్ అనండి అస్తమానం ఆల్కహాల్ అన్న ఎందుకంటే ఐస్ క్రీమ్ అన్నాను నేను మర్యాద కోసం ఆల్కహాల్లో సుఖం ఉంది అనుకుంటాడు అనుకోడా చా మజా హైదే అంటాడు దాని పేరే మోహము ఇలాగ మొదలుపెట్టి మొత్తం బాహ్య ప్రపంచంలో విషయభోగములు ఎన్నైతే ఉన్నాయో వాటిల్లో సుఖం ఉందనుకుంటాడు సోఫాలో సుఖం ఉందనుకుంటాడు ఏమంటే సోఫా అంటే ఇట్స్ ఎ మెటీరియల్ జడ జడవస్తువు కదండి జడవస్తువులో ఉంటే గట్టిగా ఉంటుందో అయితే మెత్తగా ఉంటుంది కానీ సుఖము దుఃఖము దాంట్లో ఎందుకు సుఖ దుఃఖాలు చేతన ధర్మాలు అవి మీ హృదయంలో ఆవిష్కారం అవుతాయి కానీ సోఫాలో ఉంటాయా లేదా మెత్తగా ఉంటే సుఖంగా ఉంటుంది మెత్తగా ఉంటే ఉండే సుఖం కూడా నీ హృదయంలో ఆవిష్కారం అవుతుంది కాబట్టి అయితే కారులో సుఖం ఉందంటాడు ఏమంటే కారులో సుఖం ఉందా దుఃఖం ఉందా మీరు ఆలోచించి చెప్పండి కార్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కారులో సుఖం ఉందా దుఃఖం ఉందా క్యా బాత్ సో కాబట్టి కారులో అది అది ఇట్స్ఏ ఇట్స్ ఏ బండిల్ ఆఫ్ మెటల్ దాంట్లో సుఖం ఉండదు దుఃఖం ఉండదు అది టిన్ టిన్ టిన్ డబ్బా అండి మారుతీ కార్ అంటే అండి ఇట్స్ ఏ టిన్ బాక్స్ సరే టిన్ బాక్స్ టిన్ బాక్స్ లో సుఖం ఉండదు దుఃఖం ఉండదు దుఃఖం ఉన్నా సుఖం ఉన్నా ఈ చేతన పురుషుని యొక్క హృదయంలో ఉంటుంది కానీ వీడు ఏమనుకుంటాడు టిన్ బాక్స్ లో సుఖం ఉంది అనుకుంటాడు టిన్ బాక్స్ లో సుఖం ఎక్కడి నుంచి వచ్చిందంటే దాని పేరును బట్టి దాంట్లో సుఖం ఉందంటాడు పేరు నామకరణం చేసి దీని పేరే మోహము సంతానం వల్ల సుఖం కలుగుతుంది మోహము ధనం ఉంటే సుఖం కలుగుతుంది మోహము ధనం ఉంటే సుఖం కలగదు ధనం ఉంటే యూ కెన్ పర్చేజ్ థింగ్స్ అది సంగతి ధనం ఉంటే సుఖం కలుగుతుంది అంటే మీరు ధనవంతులు అడిగి చూడండి తెలుస్తుంది మీకు దే డోంట్ గెట్ హ్యాపీనెస్ ఇఫ్ యూ ఫైండ్ ఐ రిచ్ మ్యాన్ హ్యాపీ హీఈస్ హ్యాపీ నాట్ బికాస్ ఆఫ్ హీజ్ రీచెస్ హీస్ హ్యాపీ ఇన్ స్పై మరి అయితే ధనం ఉంటే ఏమవుతుంది ధన ఉంటే యూ కెన్ పర్చేస్ థింగ్స్ తన ఉన్నవాడు వస్తువుల్ని కొనుక్కోవచ్చు ఇప్పుడు డబ్బు తక్కువగా ఉందనుకోండి చార్మినార్ సిగరెట్ కొంటాడు డబ్బు ఎక్కువగా ఉంటే ట్రిపుల్ డబ్బు ఉంటే అది లాభం అంతేగాని సుఖం కాదు కానీ సుఖం ఉందనుకుంటాడు అనుకుని ఒక జీవితకాలం దుఃఖం అనుభవించి మూట కడతాడు చచ్చిపోతాడు ఏమిటి దీన్ని మోహము సో ఈ విధంగా మోహము అంటే సుఖము లేని చోట సుఖం ఉందనుకోవడం ఏది నిత్యము కాదో దాన్ని నిత్యం అనుకోవడం ఇన్సూరెన్స్ చేస్తాడు చేసి నిత్యం అంటాడు ఇన్సూరెన్స్ నిత్యం అండి క్యా బాథ అది నిత్యం అనుకుంటాడు సో సో నేను చచ్చిపోతున్నాను అనుకుంటాడు ఆత్మ చావు లేని చావుని భావిస్తాడు ఇవన్నీ మోహము మోహకలీలం ఈ మోహం అనే అవివేక రూపం కాలుష్యం ఇప్పుడు కూడా మోహం దాంట్లో రెండు ఉంటాయి నిత్యమును అనిత్యం అనుకుంటారు అనిత్యాన్ని నిత్యం అనుకుంటారు అంటే ఆ వివేకం తేడా వస్తుంది ఎంతసేపు వివేకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి కరెక్ట్గా అనుకుంటే దాని పేరు వివేకం రెండింటిని కరెక్ట్గా అనుకుంటే వివేకం కర ఒకదాన్ని ఇంకొకటిగా భ్రాంతి మోహం తాడు చూసి తాడనుకుంటే అది వివేకం తాడండి పావు కాదండి వివేకం అరే పావురా అంటే మోహం సో ఈ అర్ధకనే అవివేక రూపం కాలుష్యం ఇదే కుళ్ళు కాలుష్యం అంటే ఇదే ఇప్పుడు బయట మనిషి ఉంటాడు వాడు శత్రువు ఉంటాడు శత్రువు బయట ఎప్పుడూ ఉండడు శత్రువు శత్రువు నీ హృదయంలోనే ఉంటాడు బయట శత్రువు ఉండనే ఉండడు బయట మనిషి ఉంటాడు శత్రువు ఎందుకుంటాడు శత్రువు నీ హృదయంలోనే ఉంటాడు కానీ బయట ఉన్నాడని అనుకుంటాడు అవివేకం ఈ కాలుష్యం ఏదైతే ఉందో ఇదే ఏనా ఆత్మానాత్మవివేకోధం కలుషీకృత్య విషయం ప్రతి అంతఃకరణం ప్రవర్త్య సో ఈ మురికి ఎప్పుడైతే మనస్సులో ఉందో దానివల్ల కలిగే హాని ఏమిటంటే ఏనా అంటే ఏ కాలుష్యము చేత ఈ కాలుష్యం ఏం చేస్తుంది కలుషితం చేసేస్తుంది కలగాకులకం చేసేసి అది స్పష్టంగా తెలుసుకోవటానికి వీలు లేకుండా చేసేస్తుంది నీటి నిండా బురద కలిపేసినట్టు అయిపోతుంది ఎలాగా ఆత్మ అనాత్మ వివేక బోధం కలుషీకృత్య వివేక జ్ఞానము ఆత్మ అంటే జగత్తు దేహము ఇంద్రియములు వీటన్నిటినీ తెలుసుకుంటూ ఉండే ఆ సాక్షి చైతన్యమేదో అది ఆత్మ దేహము ఆత్మ కాదు కానీ వీడేమంటాడు వీడు ఏం చేస్తాడంటే దేహమే ఆత్మ అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటాడు సో అది ఆ విధమైన ఆ బోధ ఆ జ్ఞానం ఎన్నిసార్లు చెప్పు ఎన్నిసార్లు చెప్పినా ఆత్మ అనాత్మ వివేక బోధం కలుషీకృతా ఎన్నిసార్లు చెప్పినా వీడేమనుకుంటాడంటే దేహమే నేననుకుంటాడు ఒక ఏడాది పాఠం చెప్పు పదేళ్ళు పాఠం చెప్పు అంతే అదే ధోరణి అదే డై లైన్లో వెళ్తూ ఉంటుంది వాడిని ఏం చేయలాగే వెళ్తారు ఎందుకని ఇలాగా అంటే ఆ కలుషీకృతి ఆ మురికి అలా చేసేస్తూ ఉంటుంది ఆత్మానాత్మ వివేక బోధాన్ని బోధం అంటే జ్ఞానం ఆ వివేక జ్ఞానాన్ని కలుషితం చేసేస్తుంది కలుషితం చేసేస్తే ఏమిటవుతుంది విషయం ప్రతి అంతఃకరణం ప్రవర్త్యతే వీడికి ఆనందం కావాలి కదా ఈ ఆనందాన్ని ఆత్మస్వరూపమునందు ఆవిష్కరించుకోవడం బదులుగా వీడు ఏమనుకుంటాడంటే ఈ ఆనందము బాహ్య విషయాల్లో ఉందనుకుంటాడు అనుకుని ఆ విషయం వైపు అంతఃకరణమును ప్రవర్తిల్లజేస్తాడు అంటే ఏమిటి భోగ పరాయణుడై భోగానుభవం కోసం కర్మల్ని చేయటం ప్రారంభిస్తాడు ఆ మనస్సులో ఉండే కాలుష్యం భోగ నేను చూస్తూ ఉంటాను వేదాంతం వింటారు ఊరికే నెలల తరబడి వస్తూ ఉంటారు వేదాంతం వింటూ ఉంటారు అంటే వీకెండ్ వస్తారు అనుకోండి అమెరికాలో మరి చెప్తున్నాను ప్రతి వీకెండ్ వస్తారు వేదాంతం వింటూ ఉంటారు క్లాసులో కూర్చుంటారు వెళ్తారు ఎక్కడ ఏ ఎఫెక్టే ఉండదు ఎందుకంటే ఈ క్లాసులు మేము పైగా నేను పద్యదశి శ్రవణం చేశాను నేనేమో వివేక శ్రవణం చేశాను అంటే ఎందుకు పద్యదశి మొత్తం శ్రవణం చేయడం ఎందుకు శ్లోకం శ్రవణం చేస్తే చాలు శ్రవణం చేయడం అంటే అదే శ్రవణం ఏవి ఎఫెక్టివ్గా ఉండదు ఇక్కడ విన్నది వేరు వాడి జీవితం వేరు రెండింటికి అసలు పొంతన ఉండదు అంటే ఆ మోహకలీల ఆ కాలుష్యము అంత గట్టిగా ఉంటుంది కొంతమంది గ్రహిస్తారు ఈ స్వామీజీ చెప్తున్న దాంట్లో ఏదో పాయింట్ ఉన్నట్టుంది అని పట్టుకుంటారు పట్టుకుని వస్తారు స్వామిజీ ఇదేదో గడపడగా ఉంది దీని సమాచారం ఏమిటో అడుగుతారు ఏంటంటే మీరు చూసుకోండి మీకు భోగాలు కావాలా జ్ఞానం కావాలా చూసుకోండి భోగాలు భోగపరాయణాలుగా జీవిస్తూ జ్ఞానం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది సో అంటే ఈ పిజ్జా టాపింగ్ లాగా ఈ ఆత్మజ్ఞానం కూడా చిన్న టాపింగ్ వేసుకుని మేము ఆ సంసారమునే పిజ్జాని రక్షిస్తూ ఉంటాం అలా ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాకన్ లైక్ దాట్ కాబట్టి చాలా చాలా సంసారం మీద బాగా పీకెళ్ళాక కూలిపోయి ఉంటారు దీనిలో నేను అనుభవం మీద చెప్తున్నాను అసలు అత్యంత మౌలికమైన సత్యాలు కొన్ని ఉంటాయి వాటిని గుర్తించడానికి కూడా ముందుకు అడుగు వేయడు కోపము అనవసరము ద్వేషము అనవసరము ఇది వంట పడ్డది వాడికి ఇంత చిన్న మాట వాడికి అర్థం కాదు వాడు అలా ద్వేషిస్తూనే ఉంటాడు ఎవరినో ఒక ద్వేషిస్తూ ఉంటాడు కోర్టులో కేసు ఒకటి నడిపిస్తూ ఉంటాడు లేదా డైవర్స్ నోటీస్ అంటాడు మళ్ళీ పెళ్ళి అంటాడు ఓసారి డైవర్స్ అంటాడు మళ్ళీ పెళ్ళి అంటాడు ఈ లోపల గీత అంటాడు వివేక చూడాలంటాడు క్యాబ్ నాకు స్టూడెంట్ ఒక ఒక అమ్మగారు స్టూడెంట్ నా ప్రార్థకాల దాదో స్టూడెంటే ఆవిడే ఆవిడకి లేదు ఆవిడ ఈ వేదాలతో ఎప్పుడు మొదలుపెట్టే అమ్మ తల్లి గారు అడిగితే పంతొమ్మిది సంవత్సరాల నుంచి వేదాంతం బ్రెజీలియన్ ఉమన్ పంతొమ్మిది ఏళ్ళ నుంచి వేదాంతం ఓకే ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో షీ హాస్ డైవర్స్ ఒక డైవర్స్ ఐ కెన్ అండర్స్టాండ్ ఎందుకంటే వాడు దుష్టుడు అబ్యూజివ్ ఫెలో గెట్ ఆఫ్ గిమ్ అండ్ లివ్ బ్యాచులర్ లైఫ్ మరి వేదాంతం ఏంటండి ఒకసారి చేయి కాలిన తర్వాత ఇంకా మళ్ళీ మీరు ఇంకోసారి చేయి కాల్చుకుంటున్నారంటే వేదాంతం ఏమి అంటే ఆ వేదాంతం ఈ జమి నుంచి ఈ జమిని వదిలేసి వీడిని డైవర్స్ చేసేసి ఇంకొక పెళ్ళాడింది ఆవిడ మామూలుగా ఎవరో పెళ్లాడితే నేను దాని గురించి తప్పు పట్టునా వేదాంతం పంచదేసి ఆత్మబోధ ఆత్మబోధ తత్వబోధ అంతా ఉండటం వీడిని డైవర్స్ చేసి ఇంకోటి పెళ్ళాడు పోనీ ఏదో ఒకసారి అయింది పోనీ ఇవి తత్వబోధ ఆత్మబోధ బాగా బొరక ఎక్కలేదు అప్పుడెప్పుడే బిగినర్స్ అయిపోయింది ఆ బాధితో ఇంకా జీవితాంతం కాపురం చేయొద్దు పోని ఆ రెండో వాడితో మళ్ళీ నాలుగేళ్లలో వారికి డ్రైవర్స్ ఈ లోపల ఇక్కడ తత్వబోధ ఆత్మబోధ ఇవన్నీ పూర్తయిపోయి కఠోపనిషత్తు కూడా అయిపోయింది ఈ రెండో డ్రైవర్స్ ఇంకా ముందకము కేనాలోకి వచ్చాం ఈ ముండకాన బాగా వల్లించేస్తున్న సందర్భంలో వీడికి డ్రైవర్స్ ఇంకో పెళ్లి ఏమిటి వాట్ ఈస్ ఆల్దిస్ స్త్రీ కాకపోతే పురుషుడు క్యా బాధ వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇట్ ఈస్ అంటే మోహం అలా ఉంది ఎందుకు పనికిరాదా వెళ్ళం ఆ నాచుల వలి మూసిపోతూ ఉంటుంది ఇలాగ ఈ మోహము విషయం ప్రతి అంతఃకరణం ప్రవర్త్యతే మీ మనస్సు సంసారంలోకి వెళ్తోందా ఏ ధోరంలో వెళ్తోంది విషయ సుఖాల కోసం వెళ్తోందా అదే మోహం అంటే ఆ మోహకలీలన్నీ నీవు ఎప్పుడు దాటగలమో అప్పుడు నీవు రెడీ ఫర్ ది అంతఃకర జ్ఞానం తమ బుద్ధి వ్యతిరిష్యతి వ్యతిక్రమిష్యదిగో ఆ మోహకాలుష్యాన్ని మీ బుద్ధి దాటేస్తుంది ఎప్పుడైతే దాటేస్తుందో అంటే అంటే అర్థం ఏంటి హీస్ ఎలట్ యాక్టివ్ ఎవేక్ బట్ మైండ్ సంసారంలోకి రన్నింగ్ ఉండదు ప్రసన్నంగా ఉంటాడు తెలివిగా ఉంటాడు ఉత్సాహంగా ఉంటాడు ఉల్లాసంగా ఉంటాడు ప్రసన్నంగా ఉంటాడు వీడల్లో ఉంటాడు భోగపరాయణుడు తెలివిగా ఉంటాడు యాక్టివ్గా ఉంటాడు భోగాయనంటే పరుగులుతూ ఉంటాడు హడావిడపడుతూ ఉంటాడు చాలా టెన్షన్లో ఉంటాడు ఎంత తేడాది చూసుకున్నా వైరాగ్యం వైరాగ్యం చాలా ముఖ్యం నేను ఈ పాఠమే చెప్తూ ఉంటాను నన్ను ఓ దగ్గరికి వచ్చాడు కోటీశ్వరుడు నాకు అనిపించింది ఎందుకంటే చూస్తూ ఉంటే అనిపిస్తుంది చూసిన దాన్ని బట్టి కోటేశ్వరుడు ఏమో అని అనిపించింది నా దగ్గరికి వచ్చాడు స్వామిజీ ఏదైనా మంచి ఉపదేశం చేయండి అన్నట్టుగా ఏదో ప్రసంగం వచ్చింది నేను పనిగట్టుకుని ఉపదేశం చేయను అలా వచ్చింది టాపిక్ అన్ఎస్ ద సిచ్యువేషన్ డిమాండ్స్ నేను అసలు ఏం మాట్లాడు నాకు అసలు అంద నేనేం మాట్లాడినా నెలల కామంగా ఉంటా సిచ్యువేషన్ డిమాండ్స్ నేను చెప్పాను ఆ సందర్భాన్ని బట్టి వైరాగ్యం గురించి చెప్పాను అయింది ఒక గంట టోజేశాం నాకు ఆయన ఏదో దక్షిణ ఇవ్వకపోయారు నాకు దక్షిణే ఒక్కలేదు దక్షిణ తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదంటే ఇన్ ప్రిన్సిపల్ ఇప్పుడే వైరాగ్యం గురించి చెప్పి మళ్ళీ ఇప్పుడే ఆయన దగ్గర డబ్బు నేను తీసుకుంటే వాట్ సిగ్నల్ గివ్స్ టు హిమ్ సో ఐ రిఫ్యూజ్ టు టేక్ ఎనీ ఆయనకి నేను పుస్తకం ఒకటిచ్చాను ఆయన దగ్గర బంగారు లాంటి ఒకటి అది చూపించి స్వామిజీ మీరు చదవండి పుస్తకం ఉంటారు అంటే నేను అన్నాను మీకు మళ్ళీ నేను తొందరగా చదివి వాపస్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను నేను మీరు వాపస్ ఇవ్వద్దు ఈ కీప్ ఇట్ విత్ ఐ అంటే మరి మీ మాట ఏమిటి ఐ హ్యావ్ అనదర్ కాపీ ఐ క్ దట్ బుక్ ఇట్స్ ఎ కాస్ట్లీ బుక్ ఆయన ఒక కాపీ అంటే కాపీలు కొనుక్కుంటాడు కావాలంటే ఐ బ్రాట్ దట్ బుక్ అండ్ ఐ కెప్ట్ విత్ మళ్ళీ అడిగాను మీరు రిటర్న్ చేయాలి దాని ఖరీదు ఐదు వందల రూపాయలు రిటర్న్ తీసుకో ఐ డోంట్ గివ్ ఇట్ ఐ కీప్ ఇట్ విత్ మ్యూ కాబట్టి ది పాయింట్ ఈజ్ సో హీ హీ షుడ్ నో ది ట్రూత్ వైరాగ్యం అంటే మీరు వైరా కోటీశ్వరుడైనా సరే హీ హ్యాస్ టు ఫాలో వైరాగ్యం భోగాల్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది ధనం నుండి లోభాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది నీకు ఆత్మజ్ఞానం కావాలంటే యువర్ టు సాక్రిఫైస్ ది ఫైనైట్ ఆత్మజ్ఞానం అంటే ఇన్ఫినిట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇన్ఫినిట్ యువర్ టు సాక్రిఫైస్ ది ఫైనైట్ అంటే ఇప్పుడు ఆయన ఆస్తి పాస్తి మనకేమో ఒక్కర్లేదు ఆయన వీరో పడేసుకోలేదు వాట్ ఎవర్ హీ హ్యాస్ టు డూ హీ హ్యాస్ టు డూ అంతేగాని అలా పట్టుకోవడం లోభము క్రోధము కోపము తర్వాత కామనలు భోగపరాయణత్వము ఇవన్నీ ఉంటాయి మీరు కొంచెం ఆత్మజ్ఞానం చెప్తూ ఉండండి మీకు మేము ఏదో కొంచెం దక్షిణిస్తాము ఓకే వీ కెన్ గెట్ సమ్ మనీ అవుట్ ఆఫ్ సచ్ పీపుల్ దే గివ్ ఇట్ ఆల్సో దే ఆర్ వెరీ నైస్ పీపుల్ దే గివ్ ఇట్ ఆల్సో బట్ ఇట్స్ సెర్వస్ నో పర్పస్ వర్డ్స్ ఓ దానివల్ల ఏం ఉపయోగం ఉండదు కాబట్టి వ్యతి తెలుష్యతి ఈ ఈ వ్యామోహం నుంచి బయటపడుకోవాల్సి ఉంటుంది వ్యతిక్రమిష్యతి అంటే దానికి అర్థం ఏమిటంటే శుద్ధ భావమాపత్స్యతే నీ మనస్సు శుద్ధంగా ఉంటుంది శుద్ధంగా ఉండటం అంటే ఏమిటో తెలుసు అండి ఎంటీగా ఉంటుంది ఎంటీ థా థాట్లెస్ థాట్సే ఉండవు కామన్ సంబంధించి భయాలకు సంబంధించి థాట్స్ ఉండవు కామన్ థాట్స్ ఉంటే భయం థాట్ ఉంటుంది ఏ థాట్స్ ఉండవు థాట్లెస్ స్టేట్ అంటే మైండ్ లెస్ స్టేట్ కాదు వాడు మూర్ఖుడు బుద్ధిహీనుడు అని మీరు అనుకోదు థాట్లెస్ స్టేట్ ఈస్ నాట్ మైండ్లెస్ స్టేట్ మైండ్లెస్ అంటే ఆలోచించడం జాత కాని వాడు జడ బుద్ధి గలవాడు వాడిని మైండ్ లెస్ అంట వీడికి ఏ లేవు క్లీన్ గా ఉన్నాడు కాబట్టి వీడుకు వీడు కూడా అలాంటి వాడు అనుకున్నాడు లైక్ దాట్ ఇప్పుడు గుర్రం ఉంది మంచి పంచ కళ్యాణి రౌతు రౌత్ అంటే దాని మీద ఉండేవాడికి దాన్ని కళ్ళెం పట్టుకుని అలా నిలబడి ఉన్నాడు అలా స్థిరంగా నిలబడి ఉంది పక్కనే గుర్రం బొమ్మ ఉంది గుర్రం బొమ్మ చిత్రపటం ఈ గుర్రము ఆ గుర్రం బొమ్మ రెండింటికి తేడా ఉందంటానా లేదంటానా అంటే ఇది కదలటం అది కదలట్లేదు కాబట్టి తేడా అలా కాదు కదలకపోవడం సమానమే అయినా అది జడం ఇది చేతనమైన గుర్రం అదే విధంగా ఆ జడబుద్ది గలవాడి మనస్సులోనూ ఏ ఆలోచనలో ఉండవు ఆత్మజ్ఞాని మనస్సులో కూడా ఆలోచనలు ఉండవు రెండో ఒకటి అనుకోదు మీరు ఇట్స్ నాట్ లైక్ దాట్ హీఈస్ మైండ్లెస్ ఫెలో వీర్ యాజ్ ఆత్మ జ్ఞాని హీజ్ నాట్ మైండ్ లెస్ ఇన్ఫాక్ట్ హీఈ హండ్రెడ్ పర్సెంట్ వాడికే తెలుసు మైండ్ ఫుల్నెస్ అంటే వాడికే తెలుసు ఎందుకో తెలుసునా హిజ్ మైండ్ ఈజ్ ఆల్వేస్ విత్ హిమ్ టోటల్లీ విత్ హిమ్ సంసారులకి వాళ్ళ మైండ్ ఎప్పుడూ వాళ్ళతో ఉండదు ఎక్కడికో పరుగులు తీస్తూ ఉంటుంది వీడి వీడి మనస్సు వీడి దగ్గర ఎప్పుడూ ఉండదు అది ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది ఆ మనస్సు కంటే భిన్నంగా నేను ఒకడు ఉన్నాననే జ్ఞానం కూడా వీడికి ఉండదు మైండ్తో మమేకమై బతుకుతూ ఉంటాడు కాబట్టి శుద్ధ భావం ఆపత్తి చేత మనస్సు శుద్ధంగా ఉంటుంది అంటే అర్థం ఏంటి డిమాండ్స్ ఏమి ఉండవు most non-demanding person. మోస్ట్ నాన్ డిమాండింగ్ పర్సన్ ఆత్మజ్ఞాని ఈజ్ ది No నాన్ డిమాండింగ్ పర్సన్ నో డిజైర్స్ నో ఎక్స్పెక్టేషన్స్ నా కశ్చిదర్థం వ్యపాశ్రయ అంటాడు శ్రీకృష్ణుడు కూడా ఈ సంసారంలో అయ్యా ఈ సంసారంలో ఈశ్వరుని సృష్టిలో మీరు కోరదగ్గర ఏదైనా ఉందా అంటే ఆ బే ఏమీ లేదండి అంటే మరి భోజనం ఆవుతాయి pappu pulusu భోజనం భోజనాన్ని ఏముందండి దేహానికి భోజనం తెప్పిస్తే శరీర యాత్రకి భోజనం తెప్పిస్తే మాకు భోజనం కూడా నా కోసం భోజనం కాదనే ధోరణిలో ఉంటాడు టు దట్ ఎక్స్టెంట్ హీ హాజ్ నో ఎక్స్పెక్టేషన్ ఎనీథింగ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ది వరల్డ్ నా కచ్చిదర్థం జపాశ్చిత నో ఎక్స్పెక్టేషన్ దేవుడు నేను ఎన్నో సార్లు మీకు చెప్పాను దేవుడు కనపడే ఏం కావాలో కోరుకో అంటే వీడు బుర్రోక్కుంటాడు ఏమో ఏం కోరాలు ఇప్పుడు ఈ దేవుణ్ణి ఏం కోరాలు ప్రహ్లాదు దేవుడు అడుగుతాడు నీకేం కావాలని ఆయన చాలా ఇబ్బంది పడిపోతాడు ఏమడుగుతాడు సో ఆ రకంగా ఆ స్థితి శుద్ధభావం ఆపత్సతే చాలా ప్రాక్టికల్ అండి అదేదో ప్రహ్లాదుడు అన్నాను కదా ప్రహ్లాదు లాంటి వాడికి ఉంటుందని మీరు అనుకోద్దు యు ఆర్ ప్రహ్లాద ప్రకృష్టం ప్రహ్లాద ఎస్ ఎస మీ మనస్సులో పూర్ణమైన సంతోషం నిండుగా మీ మనస్సు ఉంటే మీరే ప్రహ్లాదు కాబట్టి సో అటువంటి శుద్ధ భావాన్ని మనస్సు పొందాలి పొందితే అప్పుడు తదా తస్మిన్ కాలే అంటే ఆ కాలము నందు అంటే ఆ ప్రశ్నకి సమాధానం అనమాట అప్పుడు ఏమిటవుతుంది గంతాసి ప్రాప్తాసి ఇది కూడా లొట్టే ప్రాప్నోతి ప్రాప్నోతి ప్రాప్స్ అని ఉందా ప్రాప్స్ అంటే లొట్ నా పుస్తకంలో ప్రాప్తాసి అనుంది రెండో భవిష్యత్ లుట్టులు సో నిర్వేదం ప్రాప్స్ చేసి ఓకే ప్రాప్తాసి అనొచ్చు ప్రాప్స్ చేసి అనొచ్చు అదే ప్రాప్స్ చేసి నిర్వేదం వైరాగ్యం సో అట్టి స్థితిలో నీ మనస్సులో పూర్ణమైన వైరాగ్యం నిలబడినట్టు లెక్క పూర్ణమైన వైరాగ్యం నీకు వచ్చేసింది వైరాగ్యం దేని నుంచి ఇప్పుడు వైరాగ్యం అనేది విత్ రిఫరెన్స్ టు సంథింగ్ ఉంటుంది దాని ఎందు విరక్తి దేనియందు విరక్తి దేనికి విరక్తి చెప్తున్నారు శ్రోత్యస్య శ్రుతస్య సో నేను మీకు చెప్పాను శ్రోతవ్యస్య శ్రోతస్య అన్న దానికి అర్థం ఆల్రెడీ విన్న భోగాల సమాచారం గురించి వైరాగ్యం ఇంకా వినాల్సిన భోగాల సమాచారం గురించి వైరాగ్యం అంటే పూర్ణంగా ఉంటుంది మనసు మనస్సు పూర్ణంగా ఉంటుందంటే అర్థం మనస్సు వైపు నుంచి ఆ వాడి వైపు నుంచి జగత్తు మీద ఏ డిమాండ్స్ ఉండవు అంటే అప్పుడే పూర్ణం మనస్సు అపూర్ణమైతే డిమాండ్స్ వచ్చేస్తాయి అలాగే నాన్ డిమాండింగ్ నాన్ కవిటింగ్ నాన్ ఎక్స్పెక్టింగ్ కలిసం ఎక్స్పెక్టేషన్ కూడా ఉండదు ఎక్స్పెక్టేషన్ కూడా ఉండదు అలా చూస్తూ ఉంటాడంటే సూర్యుడిగా చూశారనుకోండి మీరు ఎక్స్పెక్ట్ ఎనిమిది చంద్రుడి గేస్ట్ చూశారు ఎక్స్పెక్ట్ ఎవరింగ్ సపోజ్ పర్వతం గేస్ట్ చూశారు చుట్టూ ఎక్కడో పర్వతం గేస్ చూశారు యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనిథింగ్ కెన్ యూ లుక్ ఎట్ వర్డ్ లైక్ దాట్ నేను ఒక బిల్డర్ తోటి ఒక ఆయనతో కలిసి కారులో ఎక్కడికో వెళుతున్నాను వెళుతుంటే ఆయన అంత విశాలమైన మైదాన ప్రదేశం పెద్ద పెద్ద మైదానం కైలాస్ మనోత్సరా యాత్రకు వెళ్ళినప్పుడు అంత టిఫిట డెసర్ట్ ఒక ఆయన ఈ గ్రూప్ లో ఒక ఆయన ఉంటాడు ఆయన అన్నాడు ఆయన బాంబే నుంచి వచ్చాడు ఆయన అంటాడు ఎంత ప్లేస్ ఈ ప్లేస్లో వందో వంతు మాకు బాంబేలో ఉంటే ఎంత బిజినెస్ చేసి ఉండేవాడు నేను అంటే బుద్ధి లాభం చేస్తుంది సో ఈజ్ ఎ బిల్డర్ ఆ బిల్డర్ బిల్డర్ యాటిట్యూడ్ ఉంటుంది వెంటనే అమ్మగారు పక్కన ఉన్నారు అమ్మగారు అన్నారు మానసరో వచ్చినా మీ బిల్డర్ బుద్ధి పాలించుకున్నారు కాదు అబ్బా అప్పుడే తెలిసింది అవి అని అలాగే ఉంటుంది సో మనకి జగత్తు మనం ఏది చూసినా ఏదో ఎక్స్పెక్టేషన్ సంథింగ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఇట్ ఓ మనిషి ఉన్నాడు ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ హిట్ ఇద్దరు కలుసుకుంటారు ఈచ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఆర్ ది అదర్ ఫ్రమ్ ది అదర్ పర్సన్ వీడి నుంచి వాడు ఎక్స్పెక్టేషను వాడి నుంచి వీడు ఎక్స్పెక్టేషను దానికి లవ్ అని పేరు లవ్ ఎలా అవుతుంది మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ అనో ఉంటుంది కానీ హౌ ఆర్ కమింగ్ టుగెదర్ ఆఫ్ బై కన్వీనియన్స్ మ్యారేజ్ అంటే నిజంగా మ్యారేజ్ అని కాదు ఇడియమాటిక్ యూసేజ్ సో అంతేగాని దాంట్లో లవ్ ఎక్కడుంది వెర్ యాజ్ యూ లైక్ ది పర్సన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ దట్ ఈజ్ లవ్ అది ప్రేమ అంటే ఆ ప్రేమే పరమేశ్వరుడు అదే ఆత్మ అదే జ్ఞానం అదే మోక్షం అంత హై విలువ దానికి అంత విలువ ఉన్నది ఎనీవే సో త్రోతవ్యం శ్రుత నిష్ఫలం ప్రతిభాతి ఇభిప్రాయ అంటే నిర్వేదంగాంతాసే అంటే నీవు శ్రోతవ్యానికి శ్రుతానికి వైరాగ్యం పొందుతావు అంటే శృతము గురించి అబ ఇది నిష్ఫలం వేస్ట్ అండి అవసరం లేదండి అనవసరం అండి దాంట్లో పెద్ద సారం లేదండి నిష్ఫలం ప్రతిభాటి శ్రోతవ్యశ ఇంకా రాబోయే వినబోయేటువంటి వాటి ఇంక విన్నాడు ఇంకా వినలేదు కొన్ని విన్నాడు కొన్ని భోగాల గురించి విన్నాడు వాటి గురించి రెస్పాన్సిబిలిటీ నిష్ఫలం శ్రోతవ్యం ఇంకా వినలేదు వినబోతున్నాడు వాటి గురించి రెస్పాన్స్ ఏమిటి ఇంకా ఇవ్వకుండా మీకు చెప్పాలండి అక్కర్లేదులండి ఇలాగే ఉంటాయి ఈ సంసారంలో భోగాలు ఇలాగే ఉంటాయి శ్రోత శ్రోత వ్యసి శ్రుతస్ సో ఇప్పుడు ఒకడు ఏదైనా ఒకటి విదిలిపెట్టేశాడు అనుకోండి ఆ విధిపెట్టేసిన దాంట్లో కొత్త కొత్త రకాలు వచ్చాయని చెప్పారు అనుకోండి వెళ్లి వాడికి వాడు ఏమంటాడు నో ఇంట్రెస్ట్ కాదండి మీరు విదిలిపెట్టేసిన వాటిని కొన్ని చెప్తానంటే నో ఇంట్రెస్ట్ ఇంకా కొత్త వేవ వచ్చే దాంట్లోనే అంటే నో ఇంట్రెస్ట్ అంటే నిష్ఫలం ప్రతిఘాత సో ఆ విధంగా జగత్తు ఎడల ఒక పూర్ణ మనం జగత్తుతో వ్యవహరించేపుడు రెండు రకాలుగా వ్యవహరిస్తాం ఒకటి మనలో అపూర్ణత మనలో వెలితి మనలో లోపలంతా హుళక్కి ఖాళీ ఏమీ లేదు రావాల్సిందంత బయట నుంచి రావాలి లోపల సుఖం లేదు బయట నుంచి సుఖం రావాలి లోపల నిండుదనం లేదు బయట నుంచి నిండుదనం రావాలి అది ఒక పద్ధతి అప్పుడు జగత్తు మిమ్మల్ని బంధిస్తుంది ఇంకొకటి ఏమిటంటే లోప సుఖం ఉన్న సుఖమంతా ఆత్మయందే ఉన్నది బయట సుఖమే ఉంటుందండి సుఖమంటూ ఉంటే ఆత్మయందే ఉంటుంది బయట సౌందర్యం ఏమంటే మీకు సౌందర్యం బయట ఉంటుందా ఆత్మలో ఉంటుంది గులాబీ అందంగా ఉందన్నాడు అంటే అది ఆత్మ సౌందర్యాన్నే గులాబీ సౌందర్యంలా భాషించింది అది ఆత్మ సౌందర్యమే కొంతమందికి ఆ గులాబీ ఏం బాగుంటుంది అండి గులాబీలో శోభే ఉంది మల్లెల్లో ఉంది శోభం మల్లె కదే మరొకటి హైబిస్కస్ లో ఉందంటాడు మందార పువ్వులో ఉందంటాడు శోభంతా ఎవరి ధోరణ వాడిది వాడి ఆత్మ సౌందర్యానికే పేరు అది కాబట్టి సో ఇప్పుడు గులాబ్ జామ్ ఉంది చాలా బాగుంది అంటాడు అది కూడా ఆత్మ సౌందర్యమే ఆత్మతృప్తే గులాబ్జామ్ యొక్క తృప్తిలో ఉంటుంది వారికి ఆత్మలో తృప్తి లేదనుకోండి గులాబ్ జామ్ అవతల పరేస్తాడు తీసుకెళ్ళి దాని మీద రుచి ఉండదు కాబట్టి ఎనీవే సో పూర్ణత్వము ఆత్మ స్వరూపంలో సాక్షాత్కరించుకుని వాడు జగత్తుతో ఎలా వ్యవహరిస్తాడు అంటే అవుట్ ఆఫ్ ప్రివిలేజ్డ్ సిచ్యువేషన్తో వ్యవహరిస్తాడు పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి వ్యవహారం చేస్తాడు జగత్తు నుంచి తీసుకున్నా నష్టం లేదు ఎలా తీసుకుంటాడు వెలితి ఉండి తీసుకోడు పూర్ణత్వం నుంచి తీసుకుంటాడు వెలితి ఉండి తీసుకునేవాడు ఎప్పుడూ వెళితే కాబట్టి విరక్తుడికి జగత్తు కనపడే తీరు వేరు విరక్తుడికి జగత్తు శాంత దిశ అంటాడు నిష్కాముడికి దిక్కులన్నీ శాంతంగా భాషిస్తాయి సకాముడికి దిక్కులన్నిటి కూడా క్షోభ ఘర్షణ భాషిస్తుంది వారికి ఎనివే సో ఇటువంటి స్థితి నీకెప్పుడు లభించిందో అప్పుడు నీవు ఆత్మజ్ఞానానికి తయారైపోయినావు అని అంటా తర్వాత శ్లోకం శ్రుతి విప్రతిపన్నాతే నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్ చూడండి శృతి విప్రతిపన్న ఈ పదాలు చాలా టెక్నికల్ వర్డ్స్ కరెక్ట్ గా అర్థం తెలుసుకోవాలి మీకు కరెక్ట్ అర్థం తెలుసుకోలేకపోతే ఇంకా దానికి మీకు అర్థం తెలియదు అంతే ఏదో గుడికి బారిన దూరంలో ఏదో చెప్తా ఉంటే కుదరదు ప్రతిపత్తి అంటే యథార్థ జ్ఞానము అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొనిట దాన్ని ప్రతిపత్తి అంట కాబట్టి ప్రతిపన్నా బుద్ధి అంటే నీ బుద్ధి ప్రతిపన్నా అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంది ఈ ప్రతిపత్తికి విపరీతం తలకిందులు అంటే ఉన్నది లేనట్టుగాను లేని ఉన్నట్టుగాను తెలుసుకుంటాడు దాన్ని విపరీత ప్రతిపత్తి రైట్ విపరీత ప్రతిపత్తి దానికే విప్రతిపత్తి అని విప్రతిపత్తి అంటే విపరీత ప్రతిపత్తి ప్రతిపత్తి అంటే జ్ఞానం అండి ప్రతిపత్తి జ్ఞానం విప్రతిపత్తి అంటే విపరీత జ్ఞానం అంటే అయథార్థ జ్ఞానం విప్రతిపన్న బుద్ధి అంటే అంత తలకిందులుగా తెలుసుకుని ఉన్న బుద్ధి నీ బుద్ధి ఎలా ఉంది ఏ బుద్ధి ముందుగా బుద్ధి ఏది అక్కడ ఏ బుద్ధి నీ బుద్ధి ఎలాంటి బుద్ధి శృతి విప్రతిపన్న ఎవడో చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడి చెప్తున్నాడు ఒరే అర్జున నీ బుద్ధి శృతి విప్రతిపన్న అంత విప్రతిపత్తి అంత విపరీత జ్ఞానంతో నిండి ఉంది నీ బుద్ధి ఈ విపరీత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి శృతి చెవి నుంచి చెప్పాను కదా ఇందాక కర్ణమలోద్భూతము శృతి అంటే రెండు అర్థాలు ఉన్నాయండి ఒకటి చెవి రెండు టేక్ కేర్ వేదము శృతి అంటే రెండు అర్థం చెవి చెవి ద్వారా నీలో అజ్ఞానం ప్రవేశిస్తుంది అజ్ఞానం చెవి ద్వారానే ప్రవేశిస్తుంది కదా మిత్రుడు వస్తాడు ఎరేలా వెళ్దాం అని ఎక్కడికో తీసుకెళ్తాడు ఏవో చెప్తాడు ఇలా చేయాలి చేయంటాడు ఇప్పుడు మీరు ఈ కంపెనీలో బాగా ఇన్వెస్ట్ చేయండి అని చెవి ద్వారా వచ్చిన అజ్ఞానం అలాగే ఇప్పుడు ఇవాళ కంపెనీలో బాగా వెళ్తుంది స్టాక్ మార్కెట్ ఇది ఇన్వెస్ట్ చేయండి అని చెవి ద్వారానే వస్తుంది అది వీడు లక్ష రూపాయలు తీసుకెళ్లి దాంట్లో పెడతాడు మొన్నటి హీ లూజెస్ ఆల్ ఆఫ్ ఫిట్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ లాగా అవుతుంది చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎక్కడ నామాఫిన అయితే ఏమైపోయిందండి ఈ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఓ రెండులో వెళ్ళింది కానీ స్టాక్ అంతా సున్నా సో స్టాక్ పోయింది ఆ డిపాజిట్స్ వచ్చాయి స్టాక్ సున్నా ఆ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ వాడి మొత్తం ఫైనాన్స్ ఆర్పరేషన్స్ లో డిపాజిట్స్ టెన్ పర్సెంట్ స్టాక్ నైన్టీ పర్సెంట్ యూ ప్లీజ్ నోట్ కాబట్టి టెన్ పర్సెంటే వచ్చింది నైంటీ పర్సెంట్ పోయింది సో ఆ దాంట్లో వీడు ఎలా పెట్టాడు అంటారు శృతి విప్రతిప విని విని విని అబో ఇది బాగుంది అది బాగుంది అది బాగుంది ఇది బాగుంది అలాగే ఇదిగో ఇది చెప్పాను కదా ఈ కర్మ ఈ కర్మ ఆ కర్మ ఈ కర్మ ఎన్ని కర్మలో లిస్టు వింటే ఆశ్చర్య ఎన్ని ఎన్ని కర్మలో సో ఇప్పుడు తింటున్న ఆహారం కంటే రుచికరమైన ఎక్కువ ఆహారాన్ని తింటూ ఎక్కువ ఎంజాయ్ చేయాలి దానికో కర్మ ఉంది నేను ఫలానా అమ్మాయిని ప్రేమించాను కానీ ఆమె నన్ను ప్రేమించటం లేదు దానికో కర్మ ఉంది వశీకరణ కర్మ కొడుకు చెప్పిన మాట వింటలేదు కర్మ ఉంది కూతురు చెప్పిన మాట వింటలేదు ఇంకో కర్మ ఎన్ని కర్మలో కొడుకు ఉన్నాడు కూతురు లేదు ఇంకో కర్మ కూతురు కానీ కొడుకు లేదు ఇంకో కర్మ కొడుకు కూతురు ఉన్నారు కానీ మనవాళ్ళు లేరు కర్మ డబ్బు ఉన్నది చాలకపోతే ఓ కర్మ ఎన్ని ఆయుర్దాయం పెరగాయంటే కర్మ ఎన్ని కర్మలు ఈ కర్మలన్నీ ఎక్కడి నుంచి వచ్చేయండి శృతి ఇవన్నీ విని విని విని విని వాడు అంటాడు భగవద్గీతలో మీరు ఏం చెప్తారు అని అడిగండి మీరు స్వామీజీ కదా మీ ఆపరేషన్స్ ఏమిటి అంటే మీరు పూజలు కర్మలు ఏమైనా చేస్తారన్నో అయితే మరి మీరు ఏం చేస్తారు ఇంకా ఏదో పాఠం చెప్తాను పాఠం అంటే ఏమిటి ప్రాణాయామం అవి చెప్తారా అవి కూడా చెప్పవు ఇంక ఇంకేం పాఠం చెప్తారు అంటే ప్రాక్టికల్ లెసన్స్ ఏమైనా ఉంటాయో ఉండవు మరి ఇంకేం పాఠం చెప్తారు గీత అంటే అంటే మామూలుగా కాలేజీల్లోనూ అక్కడే చెప్తారు అలాగే చెప్తుంటారు అలాగే చెప్తాం ఓన్లీ దట్ మచ్ యస్ మరి దానివల్ల మాకేమైనా ప్రయోజనం ఉంటుందంటారా అంటే నేను చెప్పాను మీరు ఒకసారి రండి క్లాస్కి గీత క్లాస్కి రండి రెండు సార్లు మూడు సార్లు రండి వస్తే మీకు ఈ స్టార్ట్ గెటింగ్ ఏ పిక్చర్ అవుతుంది అలా ఎందుకు అడిగాడంటే ఆయన శృతి విప్రతిపన్న విని విని విని బుద్ధంతా కూడా కలుషితమై కూర్చుంది నిజానికి మీరు విన్నది చాలు ఇంకా వెండం మానేయండి అంటే గీత వెండం మానేమని కాదు ఈ కామ్య కర్మల గురించి